సరేనా ఎవడైతే ఏకాకృతితో వెలుగుతూ ఉన్నాడో అటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపం అది మనం ధ్యానిస్తూ ఉండేది ఇక్కడ కాబట్టి ధ్యాత్వా మునిషి గచ్చతే తమస ఈ తమస్ ఉందో ఇది సంసార భావన ఈ భావనను అదృశ్యం చేసేటువంటి జ్ఞానం అది ఉమాసహాయం పరమేశ్వరం ప్రభు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ జ్ఞానం కలిగితే కాబట్టి ఈశ్వరానుగ్రహ దేవ అది మళ్ళీ అక్కడికి వచ్చాం భగవంతుని అనుగ్రహం పడితేనే ఈ సంసార భావనను పోగొట్టేటువంటి సత్య భావనలు మనలో వస్తాయి లేకపోతే ఈ సంసారంలోనే తృప్తి ఉంది సంతృప్తి ఉంది అక్కడ ఉందేమో అదేమో అని అనుకుంటూ ఉంటాం అందువల్ల పరమేశ్వర భక్తి పెరగదు చూడదు కనెక్షన్ ఇవెంత కనుక మొదట భక్తి పెరిగితే తద్వారా ఈ పాపాలన్నీ కూడా మనసులో ప్రక్షాళన అవకాశం ఉంటాయి ఇవన్నీ దూరంగా పోయేటువంటి అవకాశం ఉంటాయి ఇదంతా ఈశ్వరానుగ్రహంతోనే జరగాలి ఇటువంటి వాడు జగతాం పతయన్న ఈ విధంగా అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు గనక జగత్తుకి విశ్వానికి అత్తా కూడాను విశ్వనాథుడు తాను నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వరాయవా విశ్వనాథుడు ఒక్కరికి సంబంధించిది కాదు ఎవరినైనా తరింపజేస్తాడు ఎవరికి మనసు ఉంటే ఎవరికి భక్తి ఉంటే ఎవరు ప్రార్థించగలిగితే అందరిని తరింపజేసేవాడు గనక విశ్వనాథహ ప్లేస్ ఏడో యజస్ నమో రుద్రాయ ఆత తావి క్షేత్రాం పతయే నమ రుద్రాయ ఇక్కడ వస్తుంది మళ్ళీ నమస్తే అక్కడన్నాం ఓం నమో భగవతే రుద్రాయ అంటూ ఆయన కోపానికి శరముకి అక్కడ నమస్కరించే శరముకి ఇక్కడ మళ్ళీ రుద్రశబ్దం వస్తుంది కాబట్టి రుద్రాయ నమో రుద్రాయ రుద్రాయ నమ భగవతి రుద్రాయ నమ రుద్రులకు నమస్కారము కాబట్టి రుద్ అంటే ఏమనుకున్నాం మనం దుఃఖం దుఃఖహేతుర్వా దుఃఖం రుద్ అంటే దుఃఖం దుఃఖహేతురువా దుఃఖ కారణం కూడాను త్రావయతి ఇది రుద్ర దాన్ని సమూలంగా ద్రవింపజేసే వాడు కాబట్టి మనలో దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి వాడు కానీ దుఃఖం కారణం ఉన్నంత వరకు దుఃఖం డెఫినెట్ ఉంటుంది ఆ కారణం దుఃఖం కారణం ఉంది కనుక దుఃఖం అనేటువంటిది కార్యరూపంలో కాబట్టి ఆ కారణ కారణమైన సహా కంప్లీట్ గా ఆ కారణాన్ని కూడా లేకుండా చేసేటువంటి వాడు గనక రుద్రహ కాబట్టి మళ్లీ మనకు దుఃఖం కలిగేందుకు అవకాశమే లేదు అటువంటి పరిస్థితిని మనకు కల్పించేటువంటి వాడు గనక ఆయన రుద్రాయ ప్లీజ్ అంటే మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నాయో వీటిని అంతా కూడా సమూలంగా నశింపజేసేటువంటి వాడు క్షేత్రానం పతే నమహ ఆతావినే ఇదొకటి కాబట్టి అంటే రక్షించేటువంటి వాడు ఆతతావినే ప్లీజ్ అంటే ధనుష ఇంత ముందు అవతి రక్షతి ఇది కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నామో దుఃఖాన్ని పోగొట్టుకోమని పోగొట్టమని వెంటనే రక్షిస్తూ ఉన్నాడని అర్థం ఎందువల్ల ఇది మళ్ళీ సర్వవ్యాపకత్వం ఇప్పుడు గజేంద్ర మహోత్సవాలు అనుకోండి అక్కడెక్కడో బయలుదేరాడని చెప్పాడు సరికి ఏం చెప్పాడు అని మొదలుపెట్టాడు గజేంద్రుడు రక్షించమని నీవే తప్ప ఇతపరం పెరుగు జగన్నాథుడు బయలుదేరాడు అమ్మవారికి చెప్పలేదు పైనటువంటి చేలము కూడా ఆయన పట్టించుకోలేదు తను పరిగెత్తుకుంటూ వచ్చాడని కానీ తమాష ఏంటంటే వైకుంఠం నుంచి ఆయన పరిగెత్తేటట్లయితే గజేంద్రుడు ఉండేటువంటి కొలను దగ్గరకు రావాలంటే త్రీకూట పర్వతం దగ్గరికి అయ్యో ఇది ఎందుకో తెలుసా అంతటా ఉండేటువంటి వాడు గనక సమయం అవసరం లేదు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం నువ్వు ప్రార్థన చేసేటప్పుడే స్తుతి నమస్కారాలు చేసేటప్పుడే ఇవి ఎక్కడ కదులుతూ ఉన్నాయో అక్కడే ఉండాడు అది అర్థమ వ్యక్తం కావాలంతే అక్కడే ఉండాడు సహజీ అక్కడ లేకపోతే అక్కడ లేకపోతే శవం సార్ ఆయన ఉంటేనే ఇది కదిలేది లేకపోతే శవం కాబట్టి ఏదైనా సరే దోమైనా కుట్టింది అనుకోండి ఆయన లోపల ఉండడం వల్లనే జరుగుతుంది ఇది కుట్టే లక్షణం దాని దనుకోండి వదిలిపెట్టండి మన ప్రార్థం ఉంది అది మన మీద వాళ్తుంది పాపాలు చేశాం కనుక చిన్న పాపాలు కదా కాబట్టి ఆ శక్తి పరమాత్మదే పరమేశ్వరుడి కనుక గజేంద్రుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఇక్కడ మనం ప్రార్థన చేసామనుకోండి సమయం అవసరం లేదు ప్రదేశం అవసరం లేదు వెంటనే ప్రత్యక్షం పరిస్థితి ఉంటుంది ఎందుకని సర్వత్రా తానే ఉండాడు చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర ప్రేమ మీర ఒక ప్రేమస్వరూపుగా దాగి ఉన్నాడు చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర వెల్లసివహిచీ రామా త్యాగరాజస్వామి కాబట్టి ఒకవైపు రాముణ్ణి ప్రార్థిస్తూ ఉండినా ఏమంటున్నాడో తెలుసా నువ్వు చీమలో ఉండవు దోమలో ఉండవు ఏనుగులో ఉండవు బ్రహ్మంలో ఉండవు శివకేశవాదుల్లో ఉండవు చూడండి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అది కాబట్టి నేనేదో ఒక మూర్తిని ప్రార్థిస్తున్నాను ప్రతీక ప్రతిరూపం పరమాత్మకి ఓకే ఇట్స్ ఓకే విగ్రహారాధన కానీ అంతటా ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఉండాలి మహాత్ములు ఎవరిని చూసినా వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి అయ్యా అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఆ తా వినే క్షేత్రానాం పతయ్యన్నమహ క్షేత్రానాం పతయ్యన్నమ ఇది కూడా చలింపార్టెంట్ క్షేత్రానాం క్షేత్రం అంటే ఏంటి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిలీ క్లియర్ ఇదం శరీరం కౌంతే అర్జున ఇది శరీరం ఈ శరీరం ఏదైతే ఉందో దీని క్షేత్రం అంటారు అంతే క్షేత్రానం కాబట్టి ఈ క్షేత్రాలకంతా క్షేత్రజ్ఞ స్వరూపం తానే ఒక అర్థం క్షేత్రం అంటే పొలం అని కూడా ఒక అర్థం ఏమంటే మీరు క్షేత్రంలో ఏం పెట్టారు వరి పెట్టానండి పొలం పండించుకుంటాం కాబట్టి క్షేత్రం మనకు ఉంటుంది భూమి మనకు ఉన్నటువంటి క్షేత్రంలో మనకు కావాల్సిన ఫలాల్ని మనం పండించుకుంటాం ఇప్పుడు వరి పెట్టామనుకోండి నెక్స్ట్ టైం జొన్న పెడతామేమో ఆ తర్వాత ఏమో అరిటి వేస్తామేమో ఆ తర్వాత దాన్ని తీసుకు కొబ్బరి మొక్కలు నాడుతామేమో నాకు ఏం కావాలో ఫలం అది నేను వేసుకుంటూ ఉంటాయి దానికి అనుగుణమైనటువంటి క్షేత్రం కాబట్టి నీవు నువ్వు ఈ కర్మ చేస్తున్నావంటే ఏ ఫలితాన్ని ఆశిస్తు ఉన్నావో ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తు మరి ఆయన ఎవరు క్షేత్రాణం పత ఏ అది కాబట్టి క్షేత్రానికి పతి గనక ప్రభువు గనక నువ్వు ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నావో ఏ ఫలితాలను ఊహించి అటువంటివి నీకు ఇచ్చేటువంటి వాడు కాబట్టి దీన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నప్పుడు ధర్మక్షేత్రం ఇది దేహం ఎందుకో తెలుసా ఏం పండించుకోవాలన్నా పండించుకోవచ్చాయా తీయటి పనస పండ్లు పండించుకో చేతు వ్యాపకాయలు చేసుకో నీ ముష్టి ఆ ఏదైనా పర్లేదు అది నీ మీద ఆధారపడిది కాబట్టి ఈ క్షేత్రం దేనికైనా దీన్ని మనం పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది సాధన సాధనా క్షేత్రం ధర్మ సాధన చూచారా అందుకని క్షేత్రాటన అంటామే మనం తీర్థాటన బయటప్పుడు క్షేత్రాటన ఆ పుణ్యక్షేత్రానికి పోయానండి అంటాం పుణ్యక్షేత్రానికి పోయేది ఎవరు దేహం నేను కాశీకి వెళ్ళానండి కాశీ క్షేత్రానికి ఆ వెళ్ళి ఏం నేను పవిత్రమైనటువంటి గంగలు స్నానం చేశాను ఆ విశ్వేశ్వరుని దర్శించాను చూడండి విశాలాక్షమ్మను దర్శించాను ఓకే కాబట్టి ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళి తీర్థాటన క్షేత్రాటన ఇదంతా జరగడానికి ఇలా వెళ్ళడం అనేటువంటిది భక్తి అట్లా మరొక చోటకి వెళ్ళి ధర్మం చేయాలి పవిత్రమైనటువంటి ఇప్పుడు సంగమస్థానాలు ఉంటాయి అటువంటి చోట మనం ధర్మం చేస్తే పవిత్రం అంటారు కుంభమేళా జరిగింది కుంభమేళా వచ్చి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగేది హుస్సేన్ సాగర్లో కాబట్టి నేను అక్కడికి పోవాలా హుస్సేన్ సాగర్లో ఉన్న ప్రారంభం ప్రకారం బుద్ధుడికి దగ్గరగా కానీ అక్కడికి పోవాలి ఎందుకని అక్కడికి పోయి దాన ధర్మాలు చేస్తానండి ఇదిగో మన పుష్కరాలకు వచ్చారు చూసారు అట్లా అని ఇటువంటి ప్రదేశాలకు పోవాలి అంటే ఎవరు పోయేది క్షేత్రం పోవాలి ఆ క్షేత్రం ఎవరు ఈ క్షేత్రం నాకు ఇచ్చినటువంటి వాడు పరమాత్మ కాబట్టి దీని ద్వారానే ఈ క్షేత్రం ద్వారా తీర్థక్షేత్రాలు చేస్తా తిరుగుతాను తీర్థాటనకు పోతాను క్షేత్రాటన చేస్తాను కాబట్టి ధర్మాన్ని సముపార్జించుకుంటా ఈ క్షేత్రంలోనే ఏ బుద్ధి అయితే ఉందో దాన్ని సానబెట్టి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని బుద్ధికి పట్టించి అయన ఈశ్వరత్వాన్ని సర్వాత్మకత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని ఈ బుద్ధికి అర్థమయ్యేట్టుగా తెలిసి దాంట్లో ఏ విధంగా అహముందో అహం భావన ఏంటని తెలియజేసి అహం భావనకి ఆధారమైనటువంటి అహం స్వరూపం ఏమిటో తెలియజేసి కాబట్టి వృత్తి వ్యాప్తి జరిగి ఫల వ్యాప్తి లేకుండా ఎక్కడ తీసుకొచ్చి ఇంకా అలా అలా వెళ్ళిపోతుంది ఇదంతా జ్ఞానమే ఇదంతా ఎక్కడ జరగాలి బుద్ధిలోనే జరగాలి కాబట్టి బుద్ బుద్ధి గ్రాహ్యం అతింద్రియం ఇంద్రియాలకు అందినటువంటి జ్ఞానం బుద్ధికి అందుతూ ఉంది ఎట్లా ఈ విధంగా అందుతూ ఉంది కనుక కాబట్టి ఈ క్షేత్రానికి నువ్వు పతివి నువ్వు నీ కృపచేతనే నాకు ఈ క్షేత్రం వచ్చింది లేదు నా క్షేత్రం కూడా కుక్క ఉంటే తోక ఆడిచుకుంటే తిరిగేవాడిని కానీ ఈరోజు ఇటువంటి మంచి క్షేత్రం వచ్చింది కనుక నిన్ను నేను ప్రార్థన చేయగలుగుతున్నాను తండ్రి కాబట్టి క్షేత్రానం పత ఏ నమ ఆయనకి నమస్కారం నెక్స్ట్ నంబర్ ఎయిట్ నమస్సూత అహం త్యాయే నమ నమూతా ఏమండ్రు ఎవడు సూతులంటే రథాన్ని నడిపేవాడు డ్రైవర్ సూతాయ నమహ సూతాయ సారథి రథాన్ని నడిపేటువంటి సారథి సూతుడు సరేనా అటువంటి వాడు పరమాత్మ ఏంటండి నడిపేది దేని నడుపుతాడండి రథాన్ని నేనా ఇప్పుడు యుద్ధంలో అయితే ఒకొక్క రథాన్ని ఒకరు అర్జునుడు రధాన్ని కృష్ణుడు నడిపాడు ఓకే ఈయన నడిపేది ఏంటి పరమేశ్వరుడు ఏ రథాన్ని ఇదిగో చూడయ్యా ఏదైనా నడుస్తూ ఉందంటే నడిపేవాడు ఉండడు అన్నాడు కుట్ర అయినా సరే ఇప్పుడు ఒకటి ఏదైనా నడుస్తూ ఉంది అంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి విభూత చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను మనం తిరుమలకి వెళతాం అలిపి అలిపి రద్దులే మోకాళ పర్వతం మీద ఉన్నాం అక్కడి నుంచి చూసాం దూరంగా కొండలు కనపడుతున్నాయి ఆ చివరి కొండ మీద ఒక టర్నింగ్ తిరుగుతా ఉంది ఒక చిన్నది ఒక టాయి కార్ లాగా ఉంది అది తిరుగుతుంది చిన్నది పోతా ఉంది అంటే మీకు చెప్పాను ఎగ్జాంపుల్ ఇది అప్పుడు నేను అన్నాను అది ఏంటి ఇప్పుడు దాంట్లో ఎవడు ఉన్నాడు మనకు కనపడుతున్నాడా లేడు ఎప్పుడైతే వెహికల్ నడుస్తూ దాన్ని బట్టి మనం డిసైడ్ చేశాం దాంట్లో డ్రైవర్ ఉన్నాడా లేడా అంటే మన బుర్రలో కనుక బుద్ధి ఉంటే ఉండాడనే చెప్తాం ఇది లేకపోతే అది లేనంటే కాబట్టి ఎప్పుడైతే అది కదులుతూ ఉందో కదిలించేటువంటి వాడు ఉండాలి బండి ఎప్పుడైతే నడుస్తూ ఉందో నడిపించేటువంటి వాడు ఉండాలి ఇంత జగన్నాటం నడుస్తా ఉందా బాబు ఇంత ఆర్డర్ ప్రపంచంలో సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతా ఉంది ఒక విత్తనం నాటుతావు నాటడం వరకే నీకు తెలిసి నిండు పోసేస్తావు ఒక నువ్వు అయిపోయినా కూడా ఆయన పోస్తాడు మరి పైనుంచి అవి మొలకలు ఎత్తుతాయి అవి మొలకలు మొక్కలు అవుతాయి చెట్లు అవుతాయి బ్రహ్మాండమైన వృక్షాలు అవుతాయి వాటిలో నుంచి పూత వస్తుంది ఆ తర్వాత కాయ వస్తుంది అది కాస్త ఒకరుగా ఉంటుంది ఇంకా కాస్త అయిన తర్వాత ఇంకోది పెరుగుతుంది ఆ తర్వాత అది పండుగ మారుతుంది ఎవడైనా ఇదంతా నీకు తెలుసా నీకు తెలుసా ఇదంతా ఎంత అద్భుతమైనటువంటి నియతి ఎంత ఆరడర నడుస్తుందే ఇదంతా నడుస్తూ ఉందంటే నడిపించేవాడు లేకపోతే నడుస్తుందా కాబట్టి బండి పోతా ఆ బండిని తోలేవాడు కనిపించకపోయినా వాడు ఉన్నాడని ఎట్లాగైతే తెలుసో అట్లాగే ఇక్కడ కూడాను సూత అయ్యా నమహ అయ్యా నడిపించేవారికి నమస్కారం నీకు ఎప్పుడు చూసేవానన్నో నిన్ను చూడలేదు కానీ నడిచేది చూస్తాను పో నిన్ను చూస్తే నాకెందుకు వస్తుంది ఈ బాధలన్నీ కానీ నువ్వు ఉన్నావని మాత్రం నాకు తెలుసు ఎందుకని ఎప్పుడైతే ఇది కదిలిందో కదిలించేటువంటి వాడు ఉన్నాడు ఎప్పుడైతే ఇది నడుస్తూ నడిపించేటువంటి వాడు ఉన్నాడు ఈయన ఎవరు విశ్వరథ సారధి ఈ విశ్వమనేటువంటి రథాన్ని నడిపేటటువంటి సారధి చారిటార్ ప్లీజ్ ఒక ఆర్డర్ నడుస్తూ ఉంది ఆయన ఉన్నాడు కనుకనే నడుస్తూ ఉంది బండిపోతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాల ఈ నామానికి ఓం నమో సూతాయ సూతాయ నమహ సూతునకు నమస్కారం రథసారథికి నమస్కారం అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇంకా ఆయనకి నమస్కారం పెట్టిన తర్వాత ఇది కాదు నువ్వు నేను పట్టుకుంటే ఇది ఇది ఎందుకు ఇది సారధి ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ పనిచేసేది బండి నడిపేవాడు ఉండేటప్పుడు నువ్వు పాయి కూర్చొని పోవచ్చు కదా నువ్వు రెండు జరుగుతాయి వాడు పట్టుకోడు మనము పట్టుకుంటాం రెండు పోయి చెట్టు కొట్టుకుంటుంది ఎందుకు వచ్చిన బాధ ఇది కాబట్టి ఆ పని చేసేవాడు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అది హేమబ్బా నాలో ఉన్న మీరు కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నేను చేసే పని ఇంకోటి చేయడానికి వస్తే వదిలేస్తాను ఎప్పుడైనా చూసుకోండి మీరు ఆ పని ఇప్పుడు గిరిజాన్ని నేను రాస్తాను అనుకోండి ఇంక అంతకన్నా బెటర్గా రాసేవాడు వచ్చారని వదిలేస్తాను నేను పాడుతాను ఇంకెవడన్నా భజన చక్కగా చెప్పేవాడు వస్తే నేను చెప్పను వాళ్ళని చెప్పమంటాను నా దృష్టం బాగుండే ఉపన్యాసం కూడా అందరూ ఏమన్నా బాధ్యత మనవాళ్ళు చెబితే శుభ్రంగా రెస్ట్ తీసుకు ఎందుకంటే మరొకరు చేసేటప్పుడు మనం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఎక్కడైనా సరే అర్థమవుతుంది ఎఫిషియన్సీ ఉండి చేసేటప్పుడు ఏదైనా వంట సరే ఇప్పుడు వంటవాడు చేస్తున్నాడు వంటవాడు చేయాలి వంటవాడిని మధ్యలో ఉండాలి నువ్వు తప్పుకో నేను చేస్తా ఆ తర్వాత తిప్పలే అన్నీ అర్థమవుతుంది ఇప్పుడు అట్లా ఇళ్లలో జరిగేది ఒక ఆం ఉంటుంది ఈ పాపం అర్థంకి ఆమె చక్కగా చేస్తుంటది ఆమె ఇంటికి ఒక ఆమె వస్తుంది ఎందుకక్క నేను చేస్తానని బాగానే ఉంటాడు చర్యలు చేయడం బావ తెచ్చిపోతాడు తినలేదు అది బాధలు ఎక్కువైపోతాయి అందువల్ల ఇక్కడేంటిది వాడు నడిపేవాడు ఉండేటప్పుడు అంత చేతకాని వాడిని నేను ఎందుకు నడుపుతా ఉన్నానని తెలుసా అహం యాక్సెప్ట్ దిస్ ఫ్రీ అయిపోతాడు మనసు ఉన్న దరిద్రాన్ని గనక మనసు యాక్సెప్ట్ చేసిందంటే చాలా తేలిక పడిపోద్ది చెడు ఉండడం తప్పు కాదు దాన్ని యాక్సెప్ట్ చేయడం పవిత్రమైన భావన అండర్స్టాండ్ చేసి అందువల్ల అర్జునుడు ఏం చేశాడో తెలుసా అదే మళ్ళీ సారథిని కూర్చోమన్నాడు కూర్చున్నాడు ఆయనకి ఇచ్చేసేడు నడుపుని దానివల్ల ఏమైందో తెలుసా సారథికి బాధ యజమానికి బాధ లేదు తమాష రథస్వామి ఎవరు అర్జునుడు యన కాదు ఈయన సారథి ఆయన స్వామి స్వామికి బాధలేదు లేదు సారథికి బాధ లేదు ఎందుకని ఒక్క బాణం కూడా ఆయన అర్జునుడికి దాట తగలేదు ఎందుకని ముందు కృష్ణుడికి వస్తానున్నాడు ఒక్క బాణం కూడా కృష్ణుడికి తగలేదు ఎందుకని ఆయన కృష్ణుడి కనుక ఇంకెంతకన్నా ఏం కావాలి మనకు నష్టం లేదు ఆయనకే నష్టం లేదు హాయిగా ఆయన చేతిలో పెట్టేయడం కాబట్టి అయ్యా ఇది ఒకటి ఇది మీరు ఎక్కడికన్నా వెళితే శివుడిని ఎవరేకుండా నమో సోతాయ నమహ నమో సోతాయ సోతాయ నమహ ఎందుకని అన్నీ నడిపేవాడివి నా బ్రతుకు కూడా నడిపించు ఎందుకని నువ్వు నడిపితే మంగళకరంగా ఉంటుంది నా అహంకారంగా నడిపింది అంటే ఇదిగో యాక్సిడెంట్స్ అన్ని ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఏ రోజు సుఖపడలేదు ఎందుకో తెలుసా ఈ రథానికి సారథి అదే కూర్చుంది దరిద్రం అహంకారమై కూర్చుంది కాబట్టి అహంకారం కాదు ఉండాల్సింది ఆది ఉండాలి కనుక ఓం నమో సుతాయ కాబట్టి సోతతాయ నమహ తర్వాత అహంత్యాయా హ్యాయ కాదు అహంత్యాయ అంటే హంతుం ఇతి ఇది ఇతి ఇది ఎవడినైతే చంపడానికి అవకాశం లేదు ఆ ఇండెస్ట్రక్టబుల్ ఇంపెరిషబుల్ అర్థమవుతుంది అహంత్యాయ కంటే హంతుం అశక్తహ అయోగ్యహ నీ చేత సావడానికి శక్తి లేనివాడు కాదు నీ చేత చావడానికి ఆయన యోగ్యుడు కాదు కాబట్టి ఆయన యొక్క ధర్మంలో ప్రాణులు కణుమూస్తున్నాయి కానీ ఆయన ఎవరు ఏమి చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి అర్జునుడికి ముందు కూర్చున్న బాణాలు పెడుతున్నా ఆయనకేం కాలేదంటే కారణం అదే ఓకే ఎగ్జాంపుల్ ఎందుకని నశించేటువంటి వాడు కాడు వనానాం పత ఏ నమహ ఇదొకటి వనం అంటే తెలుసు కదా మీకు ఏంటి వనం అంటే తోట వనం అంటే తోట వనానాం ఇది ఒక అర్థం ఎందుకంటే చెట్టు అనగాడం లేదు ఎందుకంటే తర్వాత వస్తాడు మళ్ళీ వృక్షానాం నెక్స్ట్ కాబట్టి వృక్షాల రూపంలో ఒక వృక్షం ఉందనుకోండి దాన్ని పోషించేవాడు భగవంతుడే సరేనా దానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చేటువంటి వాడు భగవంతుడే అనేక వృక్షాలు కలిసి ఒక వనం అనుకోండి ఆ వనాన్ని రక్షించేవాడు కూడా తానే ఇప్పుడు అరణ్యంలో ఉండేటువంటి వనాల్లో వనం అరణ్యం చూస్తే మనం ఎట్లుంటుంది అడవి ఎంత పచ్చగా ఉంటుంది శుభ్రంగా అడవి మరి మన ఇంట్లో మన ఆశ్రమంలో మనం నీళ్లు పోస్తున్నా కూడా ఎండిపోతుండయి అక్కడ ఎవడు పోస్తున్నాడో అన్ని వేల చెట్లు కోట్ల చెట్లకు అసలు అర్థమే కాదు ఎందుకో తెలుసా పరమాత్మే తోటమాలే వనమాలే దాన్ని కాపాడుతూ ఉన్నాడు గనక కాబట్టి వృక్షాల్ని పోషించేవాడు తానే వృక్షానం పతయన్నమ ఆయన ఇక్కడ వనానా పతయన్నమ ఇంకొకటి అర్థం ఏంటో తెలుసా మర్చిపోయారా వనం వననీయం భజనీయం తద్వనం మహద్వనం తద్వనం ఎక్కడిది శబరి వనం వననీయం భజనీయం ఏ ఉపనిషత్తులో వినారు ఇది మీరు కేనా కేనా వనం వణనీయం భజనీయం కాబట్టి వనం అంటే భజనీయం పూజనీయమైనటువంటిది పూజనీయమైనటువంటిది కాబట్టి ఏదైతే పూజనీయంగా ఉందో దానికి ప్రతి అయినటువంటి వాడని అర్థం పూజనీయమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఏమున్నాయో వాటికి కూడా ప్రభువు తానే నెక్స్ట్ నమో రోహితాయపత ఏ వృక్షానాంపత రోహితాయ రోహితాయ ఎర్రని దేహకాంతి కలిగిన వాడని అర్థం స్వామీజీ ఇంతకుముందు ఏదో కాంతి చెప్పారు అంత ఏంటయ్యా ఊసరి వీళ్ళు లాగా అయ్యా పైకి తెల్లగా ఉండేది లోపలుండేటువంటి వర్ణం చెప్తున్నా రక్త ఆయనే కాదు నీ దేహం గుడి ఆయనే గనక క్షేత్రఘ్నుడు ఆయనే గనక రోహితాయ ఎర్రగా ఉండేటువంటిది రక్తం బ్లడ్ ఇంత సైన్స్ అడ్వాన్స్ అయింది కానీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ తయారు చేసేటువంటి సైంటిస్టుని ఇంకా చూడలేదు మనం అర్థమవుతుంది ఎలక్ట్రాల్ పౌడర్ తయారు చేయడం బ్లడ్ తయారు చేయడం కుదరదు బ్లడ్ తయారు చేసే అవకాశం లేదు కనుకనే బ్లడ్ బ్యాంక్స్ పెట్టుకొని ఉండేది బ్యాంక్ అనే పదానికి అర్థం అదే ఎక్కడొచ్చినది మనం తయారు చేయలేం స్పైస వండినట్టుగా బ్లడ్ మనం వండలేము అందుకని ఎవరి దేహంలో నుంచో రావాలి అంతే మరి మనకు తెలుస్తుంది మనం ఆహారం తీసుకుంటున్నాం ఈ ఆహారం పోతుంది మార్పు చెందుతా ఉంది అది పోషక పదార్థంగా మారుతూ అది ఇది చండాలం అంతా విని ఇది రక్తంగా మారుతుంది మరి నీకు ప్రాసెస్ తెలుసు చేయండి సార్ ఒక రెండు అవంశలు రక్తం తయారు చేయండి సార్ అర్థమైంది ఆ తయారు చేయాలని ఎవరైనా సరే పరిశోధన చేస్తే ఆయన పరిశోధన చేసి చేసి చేసి చేసి పడిపోతే ఆయనకి రక్తం ఎక్కించాలంటే ఇంకో ఇయ్యాలి అర్థం వస్తా ఉందే కాబట్టి పరమాత్మ రోహితాయ నమహ ఎటువంటి వస్తువుని తయారు చేసేవ్యాను ఇప్పుడు ప్రాణం దాన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటున్నాడు ప్రాణం పోతే గానీ అర్థం కావడానికి పోయినాడు తర్వాత వాడికి తెలిసిందో లేదో కూడా మనకు డౌట్ వాడికి తెలిసి ఉంటుంది ప్రాణం పోయింది కనుకని వాడు వచ్చి మనం చెప్పడానికి మళ్ళీ వాడు రాడు ఇప్పుడు మనం పోయి కలుసుకోవాలి మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా మనం తయారు చేయలేనటువంటివి ఇవి కాబట్టి ఎవరు సృష్టించలేనటువంటిది పరమాత్మ ఏదో నీ కాదు చెట్టులో కూడా ఉంది చేప ఉంది అది జీవించడానికి ఏదైతే ఆధారమో అది దానికి రక్తం పురుగుల్లో ఏం కావాలనో దాంట్లో ఉంది ఇంకా మనం ఎక్కడెక్కడ పరిశోధనలు చేసాం మనం చేసి నీ కొన్ని జనరల్గా మనం మన వాళ్ళు సైంటిస్టులు మొదలు పెడితే ఏదైనా మొట్టమొదట ఎందుకనో చిన్న చిన్న వాటి మీద ఎలుకల మీద వాటి మీద చేస్తారు ఫస్ట్ సరేనా దోమల మీద చేసే నేను వెళ్ళి అక్కడ ఎలుకల మీద వాటి మీద చేస్తారు ఆ తరువాత సక్సెస్ అయింది అనుకోండి మందు ఏదైనా సరే ఏ మందు కనిపెట్టినా ముందు ఎలుక బాడేస్తారు పాపం ఏదో వినాయకుడు ఉన్నాడు కాబట్టి పాపం అది చచ్చిపోయింది అనుకోండి లేదా బాగా ఆరోగ్యంగా ఉందనుకోండి వాళ్ళకి ధైర్యం వస్తుంది ఓహో ఎలుక చచ్చిపోలేదు గనక ఇట్ ఈస్ ఓకే తరువాత ఎవరి మీద ఉపయోగిస్తారు తెలుసా మీక చెప్పండి ఆ కోతి కోతి కనుక సక్సెస్ అయింది అంటే డైరెక్ట్గా మనిషి మీదకి వచ్చేస్తాడు ఆ సైంటిస్ట్ మన మీద ఎంత మంచి అభిప్రాయం చూడండి అంటే దానికి సూట్ అయింది కనుక చాలా బాధ వస్తుంది ఒక్కోసారి ఏంటి లేదని నన్ను బోల్చదనికి అతనికి అంటే దానికి సక్సెస్ అయింది కాబట్టి కోతికి ఆటోమేటిక్గా మనిషికి సక్సెస్ కావాలి ఎందుకని అదే జాతేనే ఉంటే కొన్ని లక్ష్యాలు ఉంటాయి అనుకోండి అది కాదు ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా అప్లై చేయడమేనా అర్థవుతుంది ఇప్పుడు కనుక ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా రక్తాన్ని సృష్టించలేకపోతున్నాడు ఎందుకని రక్తం ఆ రూపం ఏంటో దాని స్వరూపం ఏంటో ఏ పదార్థంతో తయారు చేస్తున్నాడు పరమాత్మ ఎట్లా మిళితమై ఏ విధమైనటువంటి యాక్షన్ జరుగుతూ ఉందో అక్కడ ఏ విధమైన కాంబినేషన్ అనుభవం కనుక ఇదంతా ధర్మం కదా అందుకని నమస్కారం రోహితాయ నమ చూడండి అట్లా సమస్తాన్ని ఈ విధంగా రక్త రూపంలో రక్షించేటువంటి వాడు స్థపత ఏ ఇది ఒక తమాషా ప్లీజ్ స్థాత పాత స్థపత ఓ మంచి ప్రయోగం ఇది స్థపత అన్నప్పుడు స్థాత అంటే ఉండడం పాత అంటే రక్షించడం చాలా అద్భుతమైన ప్రయోగం అది స్థాత అంటే ఉండడం పాత అంటే రక్షించడం కాబట్టి మనుషుల్లో తాను ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉండాడు ఉన్నది తానే రక్షించేది తానే అందువల్ల స్తపత ఏ నమహ అందరినీ వాడు వృక్షానాంపత ఏ నమహ కాబట్టి వృక్షాలను కూడాను కాబట్టి పచ్చగా ఉండాయంటే వాటి యొక్క వర్ణం అది కాదు కాబట్టి ఆ వృక్షం ఎప్పుడు క్లోరోఫిల్ వదలాలో ఎప్పుడు ఏం చేయాలి తెలుసు అంత ధర్మం మళ్ళీ బొటానికల్ గా కబడి కాబట్టి వృక్ష ఏ జ్ఞానం అయితే ఉందో ఏ ధర్మం అయితే అది తానే గనక ఆ వృక్షాన్ని కూడా ఆ విధంగా పోషిస్తూ ఉండడు ఎస్ ప్లీజ్ నమో మంత్రి వాణిజాయ కక్షాణం పత ఏ నమ మంత్రి మంత్రి మంత్రం తెలిసినవాడు మంత్రి మంత్రం తెలిసినవాడు మంత్రి అట్లొచ్చింది ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రం తెలిసినవాడు ప్రధానమంత్రి మనవాళ్ళు ఊరికే పెట్టలే మంత్రి యొక్క విస్తారం ఎంతో వేరు ముఖ్యమంత్రి విస్తారం ఎంతో వేరు వారు చేసే పని ఎంతో వీరిది ఇంకా ముఖ్యంగా అందువల్ల ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి ఇదంతా కాబట్టి సర్వేషాం మంత్రానాం స్వామి ప్రభు ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా ఒకటి కాదు మంత్రాలు ఉండేది మనకు తెలిసినే కాదు మనకు తెలిసిన తేరు మాత్రం ఒకటే కానీ ఒక మంత్రం కాదు మననాతో త్రాయతీతి మంత్ర మననం చేసేటువంటి వాడిని రక్షించేటువంటిది మంత్రం ఇటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి అన్ని మంత్రాలకు ప్రభువు తానే అంటే దాని అర్థమేంటి తెలుసా మంత్రార్థం తెలిసిన వాడు తానే అందువల్ల మంత్రం అందరికీ తెలియదు ప్లీజ్ మంత్రార్థం ఇప్పుడు కేవలం భాష తెలిసినంత మాత్రాన మంత్రాలను చెప్పడం అనేది సాధ్యం కాదది ఆ సంప్రదాయంలో ఏ విధంగా చెప్పాలనేటువంటి జ్ఞానం తనకు ఉంటే తప్ప వేద మంత్రాల్ని వివరించలేడు కాబట్టి ఆ వేద మంత్రాల్లో ఏ వైభవం అయితే ఉందో అది తానే కాబట్టి మంత్రి అంటే గుప్తంగా ఉండదని అర్థం భావన మంత్రం మామూలుగానే ఉంటుంది ఇప్పుడు మీకు తైత్రం మన బుక్ ఇచ్చాము శిక్షావల్లి బ్రహ్మవల్లి ఆనందవల్లి ఇచ్చాము మీరు చదువుకొని వచ్చారు దాన్ని అర్థమైందే అయింది ఏమని మనం అర్థం చేసుకున్నది కాదని మళ్ళీ ఉపన్యాసాలు విన్న తర్వాత దీని అర్థం ఇదే నేను అట్లనుకున్నానే ఓహో దీంట్లో ఇది ఉందే ఇప్పుడు ఈ రుద్రం పట్టుకుపోయి చదువుకున్నాం అనుకోండి అన్నారు మన వాళ్ళు మొదటి రోజు వచ్చి మొత్తం చదివే స్వామిజీ ఇది గందరగోళంగా ఉందని ఇది నేనున్నాను కదా చందర వందరగా నీకేం పర్వాలేదు ఉండు ఇప్పుడు మన ఒక్కొక్కటి ఆహాహా చప్పట్లు ఏందో తెలుసా అది రహస్యంగా ఉంది దాన్ని బయటలాగుతున్నాం రహస్యంగా ఉండేటువంటి జ్ఞానాన్ని బయటలాగుతున్నాం ఎందుకని అది జ్ఞానం ఈశ్వర జ్ఞానం గుహ్యం ఆ విద్య గుహ్యం అందుకని రాజ విద్య రాజగుహ్యం ఓ సీక్రెట్ సీక్రెట్ అంటే ఎవరికి తెలియదని కాదు ఎవరికి అర్థం కాని అర్థం అర్థమైన వాడికి అర్థమవుద్ది అర్థమయ్యేవాడు అర్థమయ్యేటట్టుగా చెప్తే అర్థం కాని వాడికి అర్థం అవుతుంది లేకపోతే వ్యర్థంగా మిగిలిపోద్ది అది మంత్రం గుప్తంగా ఉంటుంది కనుక అట్లాగే ప్లీజ్ ఎందుకో తెలుసా అసలు గుప్త శబ్దం కూడా అట్లాగే వచ్చింది గుప్త అనే శబ్దం అదే గుహ్యం దాంట్లో నుంచి గుప్త గుప్త శబ్దం అట్లా వచ్చింది ఇప్పుడు గుప్తులు అంటే నేను చెప్పేది గుప్తులు కానీ స్వర్ణ ఏమది కాదు మన గుప్త ఇప్పుడు వ్యాపారాల్లో రాస్తా ఉంటారు చూడండి ఏంటి చిట్ట వీడికి అన్ని తెలిసా కృష్ణకి ఆ సరే చూ ఇదిగో ఖర్చులు ఏం రాస్తా అంటాడు అంతే అబ్బాయి అందుకని మార్చి ఏప్రిల్కి వచ్చేసింది అనుకోండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఎందుకని అక్కడ అకౌంట్స్ రాస్తుండీ ఇక్కడ అకౌంట్స్ రాస్తున్నాడు ఆయనేమో యజమాని యజమాని అకౌంట్స్ నేను రాస్తాడు ఎవరికి అర్థం కాకుండా రాస్తాడు అందుకని గుప్తా ఇప్పుడు అక్కడ రాసేదాన్ని బయటకు వచ్చి చెప్తాడా అయ్యా మీ యజమాని నాకేం తెలియదు సార్ ఆయనేదో రసీదులు ఇస్తాడు నేను రాసేస్తాను కానీ అసలు అయ్యే నాకు తెలియదు సార్ అంటే యజమాని యొక్క రహస్యాన్ని గుప్ గుప్తంగా ఉంచేవాడు గనక ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా తెలియకుండా ఆయన పేరు గుప్తా ఇది గుహ్యం ఇంకా సీక్రెట్ కాబట్టి మంత్రిని మంత్ర రూపంలో ఉండేటువంటి వాడు మంత్రార్థాన్ని తెలుసుకునేటువంటి వాడు ఎందుకంటే మంత్రాలు ఎన్ని ఉన్నాయంటే వేదంలో మాట ఉంది సప్త అని ఇది ఇది ఎక్కడ పోలి ఇప్పుడు సప్త కోటి మంత్రాణం అంటే ఏడు కోట్లు మంత్రాలు మనకు ఒకటి రావడం లేదు సరిగా ఏడు కోట్ల మంత్రాలు అన్ని సంపూర్ణంగా తెలిసి ఉంటే మంత్రి ఏడే ఒక్క మంత్రి అని కాబట్టి ఆయన తంత్రి ఆయన కాదు మంత్రి కాదు తంత్రి పక్కన కూ పెడితే కుతంత్రి ఇక్కడ మంత్రి మంత్రాణం సప్తకోటి మంత్రానం కాబట్టి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయట కాబట్టి అవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఆయనే మంత్రినహ కాబట్టి నమో మంత్రిని వాణిజాయ వాణిజాయ వాణిజాయ నమహ అదే వాణిజాయ నమహ వాణిజాయ ఏంటండి అంటే వాణ్య వాణ్య అభివ్యక్త ఇది కాబట్టి వాక్కుల ద్వారా ఎవడైతే తెలియజేయబడుతూ ఉన్నాడు ఎవడై మనం తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి వేదమే ఇక్కడ కాబట్టి వేదం ద్వారా మనకు తెలుస్తున్నాడు పరమాత్మ ప్రమాణం ప్రమాకరణం ఎట్లా తెలుస్తున్నాడు శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం కదా ఉపనిషత్తులు వివరిస్తూ ఉంటే పరమాత్మ ఏమిటో పరమేశ్వరుడు ఏంటో మనకు తెలిసిపోతా ఉంది ఇది శబ్దప్రమాదం కనుక వాణిజాయ వాణ్య అభివ్యక్త తస్మాత్ వాణిజాయ నమహ కాబట్టి వేద వాక్కుల ద్వారా తెలియబడేటువంటి వాడు కనుక ప్లీజ్ అటువంటి వాడు ఇంకా కక్షాణం పతయే నమ ఇది ఈ మంత్రం ఉంది సరే ఇది ఎవరికి ఇవ్వాలి తెలిసిదే రోజు నూట ఎనిమిది సార్లు దీన్ని చెప్పమని హార్జ్ డబ్ల్యూ బుష్కి ఇవ్వాలి ఇది ఈ మంత్రం మనకు కాదు ఇది మనకు అవసరం లేదు ఇది జార్జ్ డబల్యూ బుష్ కి చాలా ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా కక్షాణం పతయన్న మహ అంటే ఎవరూ ప్రవేశించలేనిటువంటి రహస్య ప్రదేశాలకు ప్రవేశించేవాడు అని ఈ మంత్రంగా నీకు చెప్తే అతను ఎక్కడున్నాడో దొరుకుతాడు వసమ పిన్ లాయన్ ఆ రహస్య ప్రదేశాలు తెలియక అందుకని బుష్ అయినా ఏం చేయాలంటే మనమే లాభం మనం బుష్షే అందువల్ల భగవంతుని నమ్ముకుంటాం అని కూర్చొని అయ్యా కక్షాణం పత ఏ నమహ ఊరికి డబ్బు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఆ దేశ నాయకుడికిచ్చి కక్షాణాం పత ఏ నమహ భగవంతుడు దండం పెట్టి నాయన ఆయన ఉండాడు ఏ రహస్య ప్రదేశాల్లో ఉన్నాడు తెలియడం లేదు ఎవరు వెళ్ళలేకపోతున్నారు ఎవరు వెళ్ళలేనిటువంటి రహస్య ప్రదేశానికి వెళ్ళేవాడు ఎవరో కక్షాణాం నువ్వే గనక నీకు నమస్కారం నీ వల్ల జరిగిపోవాలి ఆ అర్థం అవుతుంది మొన్న పోతే విష్ణు ఎన్నమహ ఇప్పుడు ఇది కూడా పెట్టుకోండి కక్షాణాంపత ఎన్నమహ అర్థమవుతుందే అంటే ఏంటి తెలుసా వేదమంత్రాల్లో ఉండేటువంటి అర్థం స్వచ్ఛమైనటువంటి అర్థం ఉందో తాని దగ్గరికి అందరు వెడలేరు అది తెలిసిన వాడివి నీవే ఎందుకని మంత్రస్వరూపుడువి నీవే వేదస్వరూపుడువి నీవే గనక కక్షాణం పతయేన్నువంతే భువం తనోతి భువంతి కాబట్టి భో అంటే ఈ ప్రపంచం విస్తరించడానికి ఆధారమైనటువంటి వాడు ఆయన వల్లనే ఇది చక్కగా విశాలంగా విస్తరిస్తూ ఉంది ఇప్పుడు మనం అంటాం జనాభా అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ పెరిగారండి ఎవరి కృప అది అంతా పరమా పరమాత్మ యొక్క కృప ప్లీజ్ దీన్ని రక్షించేవాడు కూడా తానే తరువాత వారివస్కృత ఇది ఒకటి వరివహ అంటే అట్లొచ్చింది అది వరివహ అంటే సేవ కైంకర్యం పరిచర్యలు చేయడం వరివహ అట్లా పరిచర్యలు చేసేవాళ్ళు వరివస్కృతులు అర్థమవుతుంది పరిచర్యలు చేసేటువంటి వాళ్ళు వాళ్లే భక్తులు అటువంటి వాళ్ళలో ఉండేవాడు గనక వరివస్కృతాయ కాబట్టి భక్తులలో ఎప్పుడు ఉండేటువంటి వాడు భక్తులు ఉన్నారంటే భక్తుల్లో ఉండేటువంటిది పరమాత్మే కాని రెండవది కాదు ఎందుకని పరమాత్మ కన్నా వేరుగా వాళ్ళ ఆలోచనలు కదిలేందుకు అవకాశం లేదు గనక వరివస్కృతాయ అట్లాగే ఔషధీనాం పత ఎన్నమహ ఔషధీభ్యహ అన్నం అని ఇంతకుముందు చెప్పాం గనక అన్న రూపంలో ఉండేటువంటి వాడు అన్న ఒక రెండోది ఔషధ రూపంలో ఉండేవాడు అని కూడాను అర్థం ఔషధీభ్యహధం అన్నం కూడా ఔషధమే లేదా పెట్ట ఔషధం భుజ్యతం అన్నం కూడా ఔషధమే ఎందుకని ఔషధం అనేటువంటిది మందు మందు దేనికి రోగానికి రోగం అంటే ఏంటి బాధ పెట్టేది బాధ పెట్టేది ఏదైనా రోగమే ఆ బాధను పోగొట్టేటువంటిది ఔషధం ఆకలి బాధే క్షుద్వ్యాధిశ్చికి ఆకలేటువంటి వ్యాధి నమైర్ఘోషాయ ఆక్రందయే పత్నా పత ైర్ఘోషాయ ఉచ్చైర్ఘోషాయ నిజం కాదు ఉచ్చం పెద్దగా అరిచేటువంటి వాడికి నమస్కారం ఉచ్చైర్ఘోషాయ గొప్ప ధ్వని గలిగినటువంటి వాడని కూడా ఒకటి ఆక్రందయతే ఏడిపించేటువంటి వాడికి నమస్కారం పత్తి నాం పత ఏ నమ రించేటువంటి వారికి పదార్థి దళాలకి ప్రభు అయినటువంటి వాడికి నమస్కారం ఇందులో మూడున్నాయి ఉచ్చైర్ఘోషాయ గొప్ప ధ్వని కలిగినటువంటి వాడు ఏమిటా ధ్వని అంటే భక్తులు చేసేదే ధ్వని ఎందుకంటే దానికి ముందు కనెక్షన్ ఉంది ఎందుకని భక్తుల యొక్క హృదయాల్లో ఉండేటువంటి వాడు అనేటువంటిది ఎప్పుడైతే వారివస్కృతాయా అన్నామో కాబట్టి వారి వస్కృతాయా భక్తుల హృదయాల్లో ఉండేటువంటి వాడు భక్తులు ఏం చేస్తూ ఉంటారు పెద్దగా ధ్వని చేస్తూ ఉంటారు ఇదేంటి స్వామిజీ భక్తులు ధ్వనిదే ప్రభో రక్షింది ఈయనే నీవే తప్ప ఇస్త ధ్వని గోవిందా చూడు తిరుమల పోయేటప్పుడు మెల్లకపోతే ఏమైంది ఏడు కొండలవాడా ఆయన కోపడతాడేమో వెంకటరమణ గోవింద గోవిందో చివరి వరకు పెద్ద ఉచ్చైర్ఘోష వేద ఘోష ఉచ్చేర్ఘోష భక్తులు చేసేటువంటి ఈ ఆర్తనాదాలు ఏవైతే ఉన్నాయో ఏమని హే ప్రభు రక్షమాం త్రాహి త్రాహి పాహి పాహి పాహిమాం రక్షమాం అంటూ ఉన్నాడు చూసారా ఇది ఉచ్చేర్ఘోష ఇవి ఎక్కడుంటాయో తెలుసా భక్తుడు భగవంతుడి చోటే ఉంటాయి ఇంకెక్కడు అది ఎక్కడ అర్థం ప్లీజ్ ఎప్పుడైతే ఆ విధంగా ఘోష ఉందో భక్తులు భగవంతుడి ఆ విధంగా పెద్ద స్వరంతో ధ్వనితో ఆయన్ని ప్రార్థించడం జరిగిందో వెంటనే ఆయన వీళ్లను తృప్తిపరచడమే కాకుండా వీళ్ళని కాపాడమే కాకుండా తనోతి ఇంకా ఏం చేస్తాడు తెలుసా వీళ్ళ శత్రువులు ఎవరో వాళ్ళని ఏడ్చేటట్టు చేస్తాడు ఆ క్రందయ్యతే ఎవరు శత్రువులు ఎవడయ్య లోపల వాటిని అన్నింటిని అరిషడ్ కూడాను కామక్రోధాదులు కూడా కాబట్టి విపత్కరమైనటువంటి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తాడని అర్థం పత్తిం పతయే నమహ పతయే ఇది పత్తినాం పత్తి పదాతి దళాలు అని అర్థం కాబట్టి పూర్వం మన యుద్ధం చేసేటప్పుడు రథ గజ త్వరగా పదాతులు అనేటువంటిది నాలుగు అది చతురంగ బలం నాలుగు రకాలైనటువంటి బలం యుద్ధానికి రథ రథాలు ఉండాలి గజ ఏనుగులు మెచ్చిపోతారు త్వరగా గుర్రాలు పదాతి దళాలు కాలుతో నడిచిపోయేటువంటి వాళ్ళు కాబట్టి ఏదో ఒక ఆధారంతో వాళ్ళు ఉండారు రథం మీద ఇకొకడు సరేనా లేదు గుర్రం మీద ఇకొకడు ఏనుగు మీద ఇకొకడు ఏది లేకుండా ఉండేటువంటి వాడు పదార్థులు తన కాలం మీద తాను పోయేవాడు కాబట్టి కొందరికి ధనం ఉండొచ్చు కొందరికి పదవులు ఉండొచ్చు మరి కొందరికి ఇంకేదో ఉండొచ్చు ఏమి లేని వాడికి కూడా వాళ్ళకే కాదు కొందరికి శాస్త్రాలు తెలిసి ఉండొచ్చు ఏమి శాస్త్రాలు లేనిటువంటి నిరక్షరాస్యడికి కూడా తన కళ మీద తను పోయేటువంటి వాడు ఏమీ లేకుండా వాడికి కూడా ఆయనే ప్రభు నమ్మితే వాడు నమ్మి స్తు నమస్కారాల ద్వారా పరమేశ్వరుని గనక ఆరాధించదగితే వాడిని కూడా తక్కువగా చూడ్డు పరమాత్మ కాబట్టి పతీనాం పతయే నమ ఇక లాస్ట్ వన్ నమ కృత్న భీతాయ ధావతే సత్వనాంపత ఏ నమ నమ కృత్స్ వీతాయ ఇది ఇది స్వామి యొక్క సర్వ సర్వవ్యాపకత్వం అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు కృత్స్ వీతాయ తర్వాత చూడండి తర్వాత ధావతే పరిగెత్తే వాడు ఇది కాంట్రవర్సీ అది వేదం అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు కృత్స్న వీతాయ ఆయనకి నమ సర్వత ధావతే నమ పరిగెత్త వాడికి నమస్కారం సత్వానాంపత ఏ నమహ సత్వగుణం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి వాడికి నమస్కారం కనుక మొదటిది అంతటా ఉండేటువంటి వాడు అంటే ఇక రెండవ వస్తువే లేదు తానే ఉండేటువంటి వాడు పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం స్వామీజీ అంతటా ఆయనే ఉండేటప్పుడు పరిగెత్తడమేంటి ఒక చోట లేనప్పుడే కదా ఇక్కడి నుంచి పరిగెత్త చెప్పండి ఎప్పుడు పరిగెత్తేది ఒక చోట ఉండి ఒక చోట లేనప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడగా పరిగెత్తావా అని అనుకోండి ఎక్కడ పరిగెత్తాడు లేని చోట పోతాడు అక్కడ ఆయన లేడు గనక అంతేగాని అయ్యా నీ భుజాల మీద నువ్వు ఎక్కవయ్యా ఎట్లా సార్ అది నా భుజాల మీద నేను ఎట్లెక్తాను కాకపోతే మీరు ఒప్పుకుంటే అది అర్థమవుతుందే కాబట్టి లేని చోటకు పోవాలా కృతజ్ఞతాయనేప్పుడు అంతటా ఉండేటువంటి వాడు పరుగులు ఎత్తేవాడు అట మళ్ళీ చూడి పరమాత్మ వెరీ ఇంపార్టెంట్ ఇది సర్వవ్యాపకత్వం ఈశ్వరుడు అంతటా కూడా వ్యాపించి ఉండాడు కానీ పరుగులెత్తవాడు భక్తుల యొక్క మర ఆలకించి అదగో గజేంద్రుడి కోసం ఎట్ట పరుగులు అట్లా పరుగులు వాడు ప్రహ్లాదుడి కోసం పరుగులు ఎత్తినట్టుగా ఎక్కడ పరుగెత్తాడు ఇదే అర్థం చేసుకోవాలా అంతటా ఉండేటువంటి వాడు నీకు కనిపిస్తున్నాడా అవ్యక్తం అవ్యక్తం వ్యక్తం కావడం అది వ్యక్తం కావడం అది అది పరుగు ఇంకేం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉన్నాడు నీకు కనిపించకుండా నీ గనక భక్తి ఎక్కువైతే ఈ భక్తి పరమాత్మ యొక్క హృదయాన్ని కరిగించగలిగితే మాత్రం తప్పకుండా వ్యక్తం అవుతాడు అక్కడ ఉన్నవాడే వ్యక్తం అయ్యేది లేనివాడు కాదు లేనివాడు వ్యక్తం కాలేడు ఉన్నవాడే అవ్యక్తంగా ఉన్నవాడు అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తం అవుతాడు ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి అన్నప్పుడు ఎక్కడన్నా ఈ స్తంభంలో ఉన్నాడా అంటే దాని అర్థం ఏంటి అందుకని ప్రహ్లాదుడు ఎందుకలాడు అందులేడని సందేహం వలదు నాన్న ఇక్కడ అక్కడ చక్రి సర్వోపగతుడు చూసావా కృష్ణ గీతాయ అంతటా ఉండాడు సరేనా అయితే ఈ స్తంభంలో ఉంటాడని కొట్టినప్పుడు స్తంభం నుంచి బయటకు వచ్చాడు అంటే అంతటా ఉండేటువంటి వాడు స్తంభంలోనే కాదు బహుశా హిరణ్య కచ్చిపుడు ఏ ఈ గదలో ఉన్నాడు ఉంటే ఈ గదలో నుంచి వచ్చిండేవాడు బయటికి ఈ గద పోయి కొట్టాల్సిన అవసరం లేదు గదను తీసుకెళ్లి స్తంభాన్ని కొట్టాడు అవసరం లేదు గదలో వ్యక్తం అవుతాడు అంటే గదలను వ్యక్తం అవుతాడు ఎందుకని అంతటా ఉండేవాడు గదలో కూడా ఉండాడు వీడు కోరుకున్నాడు మృత్యు ఎక్కడ వీడికి ఎక్కడ మృత్యువు కావాలని కొంత అంటే నేను అక్కడ తెచ్చిపోవాలి ఇక్కడ చచ్చిపోవాలని వీడు స్తంభం దగ్గర తెచ్చిపోవాలని వాడికి కోరిక అది కోరుకున్నాడు అంతే ఇంకేం లేదు కాబట్టి స్తంభంలో ఉండాడా అంతటా ఉండాడు స్తంభంలో ఉండాడు స్తంభంలో కావాలంటే వ్యక్తం అవుతాడు ప్రహ్లాదుడి కోసం నువ్వు ప్రహ్లాదుడు అయినప్పుడు ఎక్కడి నుంచి కావాలన్నా వ్యక్తం అవుతాడు కృష్ణవీతాయ ధావతే సత్వానాం పత ఏ సత్వానాం పతయన్నమ అంటే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు అంటే భక్తులు వాళ్ళకి అంటే సాత్వికానాం వివేకానాం ఎవరైతే వివేకవంతులుగా ఉండారో సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు ఉండారో అటువంటి వాళ్ళకి ప్రభువు అటువంటి ఆయనకి నమస్కారం ఇక్కడికి రెండవ అనువాకం అర్థం ఇప్పటికి ఈ రెండవ అనువాకంలో మీరు చూస్తే మొత్తం టోటల్ గా భగవంతుని యొక్క సర్వశక్తిమత్వం కనపడతా ఉంది సర్వ సర్వాత్మత్వం కనపడుతుంది ఈశ్వరత్వం కనపడతా ఉంది సర్వవ్యాపకత్వం కనపడతా ఉంది అంతటా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విశ్వం ఏదైతే ఉందో భగవంతుని యొక్క కృపతోనే ఈ విశ్వం విశ్వంగా ఉంది భగవంతుని యొక్క కృపతోనే సూర్యుడు సూర్యుడిగా వెలుగుతూ ఉన్నాడు పరమాత్మ యొక్క కృపతోనే చంద్రుడు చంద్రుడిగా చెట్లు చెట్లుగా ఉన్నాయి ఈ ధర్మయుతంగా ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ పరమాత్మ యొక్క విభూతులే ఆయన అవ్యక్తంగా ఉండి వీటి ద్వారా వ్యక్తం అవుతూ ఉన్నాడు ఓం అన్ని అయితీవి అన్ని అయితీవి అన్నమై ఉంట శివా శివా శివా అన్ని అయితీవి అన్నమై ఉంటివన్నా ఏది కాలేని నా లోటులెన్న కన్నా అన్ని అయితీవి అన్నమై ఉంటివన్నా ఏది కాలేని నా లోటులెన్న కన్నా ఎవరు నచ్చరుగాని నీవైన మెచ్చుమన్నా ఎవరు నచ్చరుగాని నీవైన మెచ్చుమన్నా నీ అడుగుల కడ పడివందు నీల శివా శివా శివా నీ అడుగుల కడ పడివుందుల కంఠ అన్ని అయితేవి అన్నమై ఉంటివన్న ఏది కాలే ని నా లోటులెన్న కన్నా ఎవరు నచ్చరుగా నీ నీ వై న మెచ్చుమన్నా నీ అడుగుల కడ పడివందు నీల కంఠ శివా శివా శివా నీ అడుగుల కడ పడివం స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్నోవ కాలే వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య శా